సమదు సముదయ్యి ఉండాలి ఆ సమత్వాన్ని తీసుకు అదే యోగము అంటే యోగము అంటే కేవలం ఆసనాలు వ్యసిస్తే యోగం అయిపోదు ఆసనాలు యోగానికి ఒక అంగం సమత్వం యోగ ఉచిత గీతలో యోగము అనే మాటకు అర్థం ఏంటి సమత్వం యోగ ఉచిత సో ఆ సమత్వం ఎలా దేహం మీద మనస్సు మీద మీరు విజయాన్ని సాధించాలి హితాత్మన ఆత్మ దేహము మనస్సు దీనికి చక్కటి శ్రవణం వల్ల మనకి మంచి విజయం పొందగలుగుతాను శ్రవణం వల్ల ఆ విజ్ఞానం వస్తుంది మానవుని యొక్క జీవితము సుఖ దుఃఖములు అనే రెండు వడ్ల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది నది ఉందనుకోండి ఇటో ఒడ్డు అటో ఒడ్డు ఉంటుంది తీరము తటము తటము నది తటము బ్యాంక్స్ టు బ్యాంక్స్ సో అదేవిధంగా జీవితం ఉంది అంటే జీవితం అని ప్రవహిస్తూ ఉంటుంది స్టాటిక్గా ఉండదు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది ఆ ప్రవాహానికి ఒకవైపు సుఖం ఇంకోవైపు దుఃఖము అనే రెండు ఒడ్ల మధ్యన ప్రవహిస్తూ ఉంటుంది మనం నది ఈ ఒడ్డుని అతుక్కుపోయి ఉండదు ఆ ఒడ్డుని అతుక్కుపోయి ఉండదు ఈ ఒడ్డుని స్పృశిస్తుంది ఆ ఒడ్డుని స్పృశిస్తుంది కానీ ఎక్కడా అతుక్కుపోదు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే నది యొక్క లక్ష్యము ఈ సుఖము ఈ ఒడ్డు కాదు ఆ ఒడ్డు కాదు మరి నది యొక్క లక్ష్యం ఏమిటి సముద్రం ఒడ్లు లేని సముద్ర నది యొక్క లక్ష్యం ఆ సముద్రం ఎంత దూరంగా ఉన్నా పర్వాలేదు నది ఎలా ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది అదేవిధంగా మనము సుఖదుఖములనే ఒడ్ల మధ్య ప్రవహిస్తూ ఉన్నటువంటి జీవన నది మన జీవితం అంటే ఈ జీవన నది ఈ ఒడ్లు దగ్గర ఇరుక్కుపోకూడదు అతుక్కుపోకూడదు ఈ ఒడ్లు ఎలాగా వాటిని స్పృశిస్తూ అవి మనల్ని స్పృశిస్తూ అంటే ఒకప్పుడు సుఖం ఉంటుంది ఇంకోప్పుడు దుఃఖం ఉంటుంది సుఖం వేళ రేపు సుఖం ఈ సంవత్సరం దుఃఖం మళ్ళీ సంవత్సరం అని ఈ నెల సుఖం మళ్లీ నెల దుఃఖం అనుకోద్దు ఈ రోజులోనే ఈ గంటలో సుఖం దుఃఖం పక్క పక్కన ఉంటాయి ఒక వ్యక్తి దుఃఖిస్తున్నాడు భోరు భోరు అని దుఃఖిస్తున్నాడు ఎవరో పోయారు దుఃఖిస్తుంటే ఎవరోలో ఏం చేశారంటే వేడి వేడి కాఫీ ఫిల్టర్ కాఫీ ఇన్స్టెంట్ కాఫీ కాదు ఫిల్టర్ కాఫీ వేడివేడ్ కాఫీ కల్లారిపోయిన కాఫీ కాదు తీసుకొచ్చామ్మా మీరు పాపం చాలా కష్టంలో ఉన్నారు దుఃఖపడుతున్నారు ఈ కాఫీ తీసుకోండి అని ఇచ్చారు ఇస్తే నేను పరికించా అసలు ఏంటి వాతావరణం ఆ కాఫీ ఆమె నొట్ట పెట్టుకోగానే ఆమె ముఖంలోకి ఒక కళ వచ్చింది అంటే అంత దుఃఖంలో సుఖం ఉంటుందండి కాఫీ బిచ్చేసుకోవడం అయిపోయిన తర్వాత దుఃఖించడానికి కూడా ఓపిక కావాలి ఓపిక లేకపోతే దుఃఖించడం కూడా కుదరదు సుఖించడానికి ఓపిక ఉండాలి దుఃఖించడానికి ఓపిక ఉండాలి అంచేతనే సుఖం ఉన్నా కాఫీ కావాలి దుఃఖం ఉందా కాఫీ కాఫీకి ఎక్సెప్షన్ ఉండదు ఎందుకంటే రెండింటికి ఓపిక కావాలి కాబట్టి ఆ కాఫీ పుచ్చుకొని సాగు కొంచెం మధ్య రోజు తర్వాత మీరు దుఃఖంతో కంగారు పడకండి మా కాఫీ పుచ్చుకుంటే పాపం ఎవరో ప్రోత్సా కొంచెం ప్రోత్సాహం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పాపం దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఆ మాత్రం ప్రోత్సాహం చేయాలి అప్పుడు వెళ్ళి ఆత్మ సత్యదానందం అంటే వర్కౌట్ కాదు కొంచెం కాఫీ వర్కౌట్ అవుతుంది ఆ కాఫీ పుచ్చుకుంటే కొంచెం ఓపిక వస్తుంది అప్పుడు కొంచెం జాగ్రత్తగా పుచ్చుకుని మళ్ళీ దుఃఖించుఃఖంలో సుఖం సుఖంలో దుఃఖం అలా ఈ మిలితములు అవి ఉంటాయి కాబట్టి మనము ఈ సుఖ దుఃఖములను సుఖం వచ్చినప్పుడు ఎగిరిగి ఎంతేస్తో దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతూ జీవించరాదు సుఖ దుఃఖములు వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి మనం ఏం చేయాలి సుఖాన్ని కౌగులించుకోవద్దు దుఃఖాన్ని ద్వేషించవద్దు రెండింటి ఎడలా సాక్షిభావాన్ని కలిగి ఉండాలి సుఖ దుఃఖాలు స్థిరంగా ఉండిపోచైర్ గత్యుపరిచ దశ చక్రనేమి క్రమేణ అని కాళిదాసు మహాకవి అభిజ్ఞాన శాకంతలంలో ఉంటాడు కశ్యైకాంతం సుఖముపనతం దుఃఖమేకాంతతోవా ఎలా ఈ సృష్టిలో కేవలము సుఖము సుఖము సుఖమే కాని దుఃఖము లేనివాడు ఎవడన్నా మీకు కనపడ్డా అలాగే ఈ సృష్టిలో కేవలము దుఃఖము దుఃఖము దుఃఖము దుఃఖము తప్పింకేం లేదు అన్నవాడు ఎవడన్నా కనపడ్డా ఎవడూ ఉండడు అలా అయింది చెప్పి వాడు కనపడతాడు వాడు అలా చెప్తాడు సింపతి కోసం చెప్తాడు మనుషులకి ఎదరవాళ్ల నుంచి సింపతి తీసుకోవాలనే ఒక సంస్కారం ఉంటుంది అదొక వికారం ఉంటుంది అదొక వీక్నెస్ మెంటల్ వీక్నెస్ మైండ్కి సింపతి అపేక్షిస్తూ ఉంటుంది అంచేతనే ఎవరికైనా కష్టం వస్తే వెళ్ళి పలకరించి రావడం అనేది ఒక సోషల్ కష్టం ఎందుకంటే సింపతిని అపేక్షిస్తూ ఉంటాడు మనిషి సింపతి కోసం అది తెలియకుండానే అపేక్షిస్తూ ఉంటాడు బట్ ది పాయింట్ ఈజ్ దుఃఖం అటువంటి దుఃఖంలో ఉన్నవాడిని ఏమిటో జీవితం అంతా దుఃఖమయమని అంటాడు ఓ రకంగా అది సత్యమే కానీ ఇంకో రకంగా చూసినట్లయితే సుఖమనేది అనుభవించలేదనుకోండి దుఃఖము అనేది ఏమిటో సుఖం తెలిసింది కాబట్టి దుఃఖం తెలిసింది కాబట్టి జీవితంలో సుఖ దుఃఖములు రెండు కూడా ప్రవహిస్తూ ఉంటాయి ఆ దుఃఖంలో ఉన్నప్పుడు అంతా దుఃఖమే జీవితము దుఃఖమయమే అని అనిపిస్తుంది అలా అనిపిస్తుంది కానీ అలా ఉండదు సుఖంలో ఉన్నప్పుడు కూడా అంతే ఇప్పుడు ఈ జూదంలో నెగ్గివాడికి అబ్బా ఎంత తేలికగా నెగ్గుకుంటూ పోవచ్చో అనిపిస్తుంది అలాంటి ఒక యుఫోరిక్ సెన్సేషన్ కలుగుతుంది ఓడిపోయేవాడికి అసలు మన వల్ల కాదు నెగ్గడం అనేటువంటి ఒక నిరుత్సాహం కలుగుతుంది కానీ చిత్రం ఏంటంటే ఈ నెగ్గివాడు మొన్నాడు ఓడిపోతాడు ఈ ఓడిపోయినవాడు మొన్నాడు నెగ్గుతాడు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి ఇది సృష్టి లక్షణం వల్ల ఉండే కాబట్టి సుఖం వెంబడి దుఃఖం ఉంటుంది దుఃఖం వెంబడి సుఖం ఉంటుంది శివ పరమేశ్వరుడికి రెండు పేర్లు ఉన్నాయి శంకరుడు రుద్రుడు అని ఎవడైనా మంచి పండగ వాతావరణం బా బర్త్డే పార్టీ చేసుకుంటున్నారనుకోండి ఆయన అక్కడ రుద్ర రూపంగా ఉంటాడు అంటే ఏమిటి ఏడిపిస్తాడు ఈవేళ బర్త్డే పార్టీ ఆయన చేయండి బాగా చేయండి ఎంత చేస్తారో చేయండి చేస్తూ ఉన్నాం మీకు తెల్లారేక చూస్తా మీ పని అని వాళ్ళని ఏడిపిస్తాడు వాళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తారు ఎవరైనా దుఃఖిస్తున్నారనుకోండి అక్కడ శంకరుడే ఉంటాడు పాపను దుఃఖిస్తున్నారా రాస్తారు కానివ్వండి దుఃఖం ఎంతో కాలం ఉండదు నేను మీకు సుఖాన్ని కలిగిస్తా అని ఆయనకి శంకరుడు దుఃఖిస్తున్న వాళ్ళకి సుఖాన్ని కలిగిస్తాడు సుఖిస్తున్న వాళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తాడు అంటే పని కట్టుకుని కలిగిస్తాడని కాదు ఆ సృష్టి లక్షణం అలా ఉంటుంది సుఖ దుఃఖములు అలాగ కావడి కుండలోనో ఎవడో కవి అలాగేవో గద్యాలు కూడా రాశాయి కాబట్టి అలా రెండు కూడా జీవితంలో వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ రెండూ కూడా రెండింటికి అతీతంగా ఉండాలి అయితే ఎలాగండి సుఖదుఖములను జయించుటెట్లు అది దాని పద్ధతి ఏంటి జితాత్మన ఎలాగే జయించటము అంటే మీరు ఆలోచించి కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాల్సి ఉంటుంది ఊరికే ఏదో ఒక పురాణ కాలక్షేపం పోకడలో నడిపిస్తే నడవదు కొంచెం లోతుగా పరిశీలించి ఆలోచించటం ఒక ఘటన ఉంటుంది ఒక ఘటన జరిగిందండి ఈ ఘటన సుఖమా దుఃఖమా అంటే మీరు వ్యవస్థితంగా చెప్పలేరు సుఖమా దుఃఖమా చెప్పలేరు నేను ఒకసారి మా మిత్రులు ఎవరో కావాల్సిన ఫోన్ వస్తే వారి వెళ్దామంటే మీరు ఎందుకు రా వస్తారు ఇక్కడికి మేమే బయలుదేరుతున్నాం బన్సీలపేటకి విష్మసేనానికి మేమే బయలుదేరుతున్నాము అని ఫోన్లో చెప్తే ఆ వారి గృహానికి వెళ్ళడం మానేసి నేను విష్మసేనానికి వెళ్ళాను అయితే నేను వెళ్లడంలో కొంచెం ముందు వెళ్ళాను ఇంకా వాళ్ళు రాలేదు సరే ఎలాగ వెళ్ళాను కదా అని అక్కడ లోపలికి వెళ్ళాను కాబట్టి ఎవరు రావాలంటే ఇంకా ఎవరు రాలేదంటే అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు ఆయన చాలా నిరుత్సాహంగా కూర్చుని ఉన్నాడు చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టుగా లేచి నిలబడ్డాడు ఏమిటంటే ఏం కావాలండి అంటే ఒకళ్ళు రావాల్సి ఉండే ఇంత దాకా రాలేదు అంటే సరే టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ ఆయన నిరుత్సాహం ఏమిటంటే పొద్దున్న నుంచి ఒక్క ఒక్క దేహం కూడా రాలేదు రోజు మొత్తం అంతా ఇంకొక రెండు గంటల టైం ఉంది ఆ రెండు గంటలు కూడా ఎవరు రాకపోతే ఆ రోజుకి సంపాదన లేకపోతే అది ఎంత కష్టం పాపం కానీ నన్ను చూసి ఆయన ఎవడో కొట్టుకొస్తున్నాడు వీడని ఆయన పాపం మహోత్సాహంతో ఆయన ముఖం నిండా నన్ను హ్యాపీగా నేను అన్ని మీకు చేసి ఆయన నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించే ప్రయత్నం చేశాడు రాగానే నేను ఏర్పాటు చేసేస్తాను వచ్చేస్తున్నారా ఎక్కడున్నారు అని పాపం అన్ని ఏర్పాట్లు చేసేసాను సో ఆయన నేను ఏమిటంటే అంత ఉత్సాహంగా ఉన్నారంటే అయ్యా ఇది మొదటిదండి బాబు కాబట్టి ఒక ఘటన ఒక ఈవెంట్ అది సుఖమా దుఃఖమా అనేది అది దానికి వ్యవస్థ లేదు అసలు సుఖ దుఃఖ ఉందనుకోండి అసలు అది ఖ ఖా అంటే ఆకాశము ఆ హృదయ ఆ హృదయాకాశంలో ఉల్లాసం కలిగితే సుఖం చింత లేకపోతే ఒక నిరుత్సాహం కలిగితే దుఃఖం దుర్ సు సుఖుర్ ఖృదు ఎలా విసర్గం అవుతుంది దుర్ఖా దుఃఖ అవుతుంది అంతే ఆ ఖా ఖా ఎలాగూ ఖాలో సు అవ్వాలా దుర్వ్వాలా అంటే ఏమో వి డోంట్ నో అది మీ దాన్ని బట్టి ఉంటుంది మీరు ఈ ఖాని ఈ హృదయాకాశాన్ని ఒకప్పుడు సూ అయిందో ఎందుకయిందో తెలిసిన సూ అది ఆ ఘటనకి మీ యొక్క రెస్పాన్స్ అది మీ యొక్క స్పందన ఆ ఘటనకి సరే ఈ లోపల దేహాన్ని తీసుకొచ్చారు ఆ దేహాన్ని తీసుకొచ్చిన వాళ్ళు భోరుమని విలపిస్తున్నారు ఆ దేహాన్ని చూసి మహానందపడుతున్నారు చూడండి ఘటనకి ఒక హృదయంలో ఉండే ఖా ఏమైంది సూ అయిపోయింది ఇంకొకళ్ళ హృదయంలో ఉండే ఖా ఏమైంది దుర్ర అయింది ఎందువల్లంటే ఆ విధంగా మనం మనస్సుని తయారు చేసి పెట్టుకున్నాం ఈ వ్యక్తి ఎందు ఆసక్తి వీళ్ళు పెట్టుకున్నారు ఆ ఆసక్తి కారణంగా వాళ్ళ హృదయంలో దుఃఖం నిండిపోయింది ఆ దేహాన్ని బట్టి ఆయన సంపాదన ఆధారపడి ఉంది ఆయన హృదయంలో సు కాబట్టి సుఖము దుఃఖము అన్నది అప్సల్యూట్ కాదవి అది రియలిటీ సాపేక్షములు నిరపేక్షములు కాదు ఫలానా ఉంటే ఇది సుఖము ఫలానా ఉంటే ఇది దుఃఖము అనేది లేదు ఈ సృష్టిలో కాబట్టి బయట ఘటన ఉంటుంది తప్ప సుఖము దుఃఖము ఉండదు ఆ ఘటనకి మనం ఇచ్చేటువంటి రెస్పాన్స్ స్పందన అయితే సుఖమవుతుంది కాకపోతే అయితే దుఃఖం అవుతుంది అలా ఎందుకు అవుతుంది అంటే మనం ఆ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఇప్పుడు నేను ఇంకో దృష్టాంతం చెప్తా ఇదే ఇదే స్పెసిఫిక్ పాయింట్ కదా నేను ఒకళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళా ఆవిడ ఎన్సెట్ రిజల్ట్స్ వచ్చాయి ఆ కుర్రాడు బయట క్రికెట్ ఆడుతున్నాడు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎండలో కష్టం ఉంటే ఎండలో ఆడేస్తూ ఉంటారు క్రికెట్ వాడిని పిలిచాను కరెంటన్నా ఎంసెట్ ఏమైంది నేను ఫెయిల్ అయ్యానండి నవ్వుకుంటే చెప్పేసిపోయి ఆడుకుంటున్నాడు అయ్యో బాబోయ్ ఇప్పుడు వెళ్ళింటో భిక్షకు వచ్చాం వాళ్ళ అబ్బాయి ఫెయిల్ అయ్యేది ఏమిట్రా భగవంతుడానికి నేను చేస్తే లోపలికి వెళ్ళాను ఏమో అంత ఉన్నారు ఏం బాగుండే స్వామిజీ మా అబ్బాయి ఎంసెట్ ఫెయిల్ అయ్యండి అని ఆవిడ కళ్ళను నీళ్ళు పెట్టుకున్నాడు వీడిని నేను తర్వాత వాడకు చేశాను ఏంటా నీ ఆనందం ఎంసెట్ ఫెయిల్ అయ్యా దుఃఖం లేని ఎందుకంటే దుఃఖం నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంజనీరింగ్ నేను కామర్స్ చదువుకుంటే నన్ను వాడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఎంసెట్ ఫెయిల్ అవ్వటం అది సుఖమా ఆ కుర్రాడిని అడిగితే సుఖం అమ్మగారిని అడిగితే దుఃఖం నన్ను అడిగితే నన్ను అడిగితే సుఖం ఎందుకంటే కామర్స్ చదువుకోవచ్చు కామర్స్ చదువుకుని అకౌంట్స్ నేర్చుకుంటే ఈ అన్సెట్ కసినీర్లు అందరి మీద వాళ్ళ వాళ్ళ జీవితాలను వీళ్ళు శాసించచ్చు ఈ ఇంజనీర్లు వీళ్ళ మొహం ఇంజనీర్లు ఇప్పుడు సత్యంలో గోడంతమంది ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళు ధరించారు కాబట్టి కామర్స్ వాళ్ళే సెటిల్ చేస్తారు ఏది సెటిల్ చేసిన సత్యార్థి పైకి తీసుకొచ్చేవాడు ఇంజనీరా లేకపోతే సిఈఒఓ అంటే అకౌంట్స్ ఎవరు తీసుకొస్తారు పైకి ఇంజనీర్లు కావాల్సింది ఉన్నారు ఇంజనీర్లు తీసుకొచ్చే ఈ వాటికే పైకి ఈ వారం రోజుల్లోనే బయట వచ్చేది బోల మంది ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇప్పుడు ఎకనామిక్స్ మ్యాన్ కావాలి ఎకనామిక్స్ వాళ్ళు శాసిస్తారు ఇంజనీరింగ్ వాళ్ళు సైంటిస్ట్లు ఏమి శాసిస్తారు ఎకనామిక్స్ కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ అది కాబట్టి నన్ను అడిగితే ఎన్సెట్ ఫెయిల్ అయ్యాడంటే థ్యాంక్ గాడ్ ఈజ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ కాబట్టి సుఖమా దుఃఖమా అనేది ఇట్స్ ఎ కండిషన్ రెస్పాన్స్ అది కండిషనింగ్ రెస్పాన్స్ ఇప్పుడు వర్షం పడింది సుఖమా దుఃఖమా ఇక్కడే ఉన్నాం కాబట్టి మీరు ఈ కండిషన్ రెస్పాన్సెస్ని రీ అడ్జస్ట్ చేసుకుంటే అసలు ఈ సుఖ దుఃఖ భావన పోయి సమత్వం వచ్చేస్తుంది ఇంకో కథ ఇలాంటి కథ ఇంకోటి చెప్పమంటారా ఒక ఉన్నారు ఆయనకి ఇద్దరు ఇద్దరికి పెళ్లిళ్ళు కాపరాలు చేసుకుంటున్నారు ఓ గ్రామంలో ఒక అమ్మగారు ఇంకో గ్రామంలో ఇంకో అమ్మాయి కాపరాలు చేసుకుంటున్నారు ఈయన పొద్దున్న బయలుదేరాడు ఇద్దరు కూతురులన్నీ చూసొద్దామని బయలుదేరాడు మధ్యాహ్నం అయ్యేప్పటికీ ఓ పెద్ద కూతురి ఇంటికి వెళ్ళాడు వాళ్ళందరూ దుఃఖంలో ఉన్నారు ఏమా ఏం కష్టం వచ్చిందంటే వాళ్ళు కుండల వ్యాపారం నిన్న రాత్రి కుండలన్నీ చేసి బయట పెట్టాము తెల్లవారుజామున వర్షం వచ్చి కుండలన్నీ కూడా ముద్దైపోయాయి పైగా మట్టి కొట్టుకుపోయింది మట్టి కూడా పోయింది ఇంక మళ్ళీ కుండలు చేయడానికి కూడా అవకాశం కలిపి అంతా లాస్ అని వాళ్ళు దుఃఖంగా ఉన్నారు నాన్న పొనలే నాన్నలా భోజనం చేయి మేమే కష్టంలో ఉన్నాం అని పాపం వాళ్ళు దుఃఖపడ్డారు ఆయన ఓదార్చి ఆయన జీవిలో పదవి పరకు ఉంటే వాళ్ళకి ఇచ్చి ఆయన భోజనం చేసి విశ్రాంతి తీసుకుని వెళ్ళొస్తానమ్మా రెండో కూతురు ఇంటికి ఇంకో గ్రామానికి నడిచి వెళ్ళారు వాళ్ళు వేళ పార్టీ చేసుకుంటున్నారు ఎందుకంటే పార్టీ రాత్రి బ్రహ్మాండమైన వర్షం కురిసింది పొద్దున్నే దుక్కి దున్ని ఆవేళ నాగులు వేసేసారు వాళ్ళు వాళ్ళ కుటుంబం కాబట్టి మంచి పండుగ చేసుకుంటున్నారు నాన్న మంచి శుభవేళ వచ్చావు నువ్వు వేళ నాడ్లు పడిపోయాయి రెండు భోజనాలు చేద్దామని పండగ లడ్డూతో భోజనం చేశాడు ఇప్పుడు ఈయన సుఖపడాలా దుఃఖం వాళ్ళు ఈయన సుఖం పడాలా దుఃఖపడాలా వెళ్ళని చూసి ఓ కూతురు ఏమో దుఃఖితోంది ఇంకో కూతురు కారణం ఒకే వర్షం కాబట్టి ఇప్పుడు వర్షం సుఖమా దుఃఖమా ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు మొదటి కూతురుని అడిగితే దుఃఖం అని చెప్తుండే రెండో కూతురు అడిగితే సుఖమని చెప్తుంది ఈయన అడిగితే ఏం చెప్తాడు ఈయన సమా కాబట్టి సుఖ దుఃఖములనేవి లోకంలో దృష్టి ఎలా ఉంటుందంటే సుఖ దుఃఖములనేవి ఫిక్స్డ్ ఉంటాయి నిరపేక్షంగా ఉంటాయి సుఖము సుఖమే దుఃఖము దుఃఖమే ఇప్పుడు అదేవిటి ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రజ్ఞాన్ని అడిగారు అనుకోండి కాబట్టి మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని అడిగారు అనుకోండి ఆయన చూసి నీకు సువర్ణ యోగం ఉంది అని చెప్పాడు అనుకోండి సువర్ణ యోగం అంటే నీకు గోలంత బంగారం దొరుకుతుంది నీకు లక్ష్యం వస్తాయని చెప్పాడు ఇప్పుడు ఈ సువర్ణయోగం మంచి యోగమా చెడ్డ యోగమా అంటే ఆయన అందరి మొత్తం ప్రపంచంలో అందరి దృష్టి అది మంచి యోగం అనే అభిప్రాయం కానీ ఈ నడమంత్రపు సిరి సువర్ణ యోగం అంత హానికరం అదే కానీ మరొకలేదు అంత హాని ఇప్పుడు ఒక మిలియన్ రూపీలు లాటరీ టిక్కెట్ వచ్చిందనుకోండి అది మంచి చెడ ఆ మాట మంచే చెడో తెలీదు ఆ లాటరీ కొనుక్కున్న వాడికి వెళ్ళి హఠాత్తుగా చెప్పారంటే ముందే ఆగిపోయి ప్రాణం పోయినా పోవచ్చు ఇది ఉన్నాం ఏ పోతే ఆయన మిలియన్ రూపాయలు తెచ్చుకుంటే అనేక దుర్వ్యసనాలకు బానిసయ్యాయి అనారోగ్యం పాలయ్యి ఇంకా ఆ తర్వాత జీవితంలో ఎప్పుడూ ప్రశాంతి ఏమిటో ఎరగకుండా అయిపోతారు కొంతమంది కాబట్టి ఈ జీవితంలో ఇది సుఖమో ఇది దుఃఖము పెళ్లి సుఖమా దుఃఖమా మీరు చెప్పండి చెప్పండి ఎవరు చెప్పగలుగుతారో చూస్తాను పెళ్లి సుఖమైతే మరి ఈ సన్యాసులు వీళ్ళందరూ ఏం చేస్తారు వీళ్ళందరూ జతగా వెళ్ళిన మీ లేదండి పెళ్లి దుఃఖం మరి పెళ్లి దుఃఖమైతే ఇంతమంది గృహస్థులు వాళ్ళు చేతకాని వాళ్ళ నో వీ డోంట్ నో వీ డోంట్ నో పెళ్లి సుఖమో దుఃఖమో వీ డోంట్ నో డైవర్స్ సుఖమా దుఃఖమా సరే డైవర్స్ వస్తే వెంకటేశ్వర స్వామి నేను ఉండ్రాళ్ళు మొక్కు విఘ్నేశ్వరావు ఉండ్రాళ్ళు మొక్కుకున్నా అన్న వాళ్ళని నేను బోల్ వంద మందిని ఎదుగు కాబట్టి నాట్ అప్సల్యూట్ దే ఆర్ రియలేటివ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇగో ఇది సుఖము ఇదే కావాలి అని పెట్టు కూర్చుంటాం అది వస్తే మనంత మొనగాడు లేడు అది రాకపోతే మనంత అభాగ్యుడు లేడు ఆ విధంగా సుఖ దుఃఖముల యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం మనము అటువంటి రెస్పాన్సెస్ కండిషనింగ్ కండిషన్ రెస్పాన్సెస్ పెట్టుకోకూడదు మనం ఏం చేయాలంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సాక్షి రూపంగా నేను ఉంటాను దేహమునకు సౌకర్యం కలిగినా అసౌకర్యం కలిగినా నేను సహిస్తాను దేహం దగ్గరికి వచ్చేప్పటికి సహనం సహించాలి సో కొంచెం అంటే సహించడానికి శక్తి ఉండద్దు కదా అంటే నేను మీకు రహస్యం చెప్తా మీరు ఎంత సహన శక్ శక్తి ఉందనుకుంటున్నారో అంతకంటే పది రెట్లు ఎక్కువ సహన శక్తి మీకుంది సరిపడిందా దట్ ఈస్ దట్ ఈస్ ది ట్రూత్ నాకు మంచినీళ్ళు తాగడం ఎక్కువ తాగడం నాకు అలవాటు నేను ఊరికే మంచి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటాను అది మంచి లక్షణం కూడా ఒకసారి ఏదో ఏదో సర్జరీ ఏదో అవసరం సర్జరీలు వస్తూ ఉంటాయి ఏముంది దేహం అన్న తర్వాత డాక్టర్ గారు చెప్పారు రాత్రి పదకొండు తర్వాత మంచినీళ్ళు తాగతానా అంటే నేను నా అయ్యు అదేలాగండి మంచినీళ్ళు తాకపోతే ఉండడం కష్టం అండి ఏమండీ అలా మాట్లాడతారు పదకొండు తర్వాత మంచినీళ్ళు తాకండి ఇంకా నో వాటార్ అయిపోయింది సరే పదకొండు ఐదు నిమిషాలతో పదకొండుకి నీళ్లు తగ్గిస్తాను అయిపోయింది పదకొండు తర్వాత ఇంకా నీళ్ళు తాగలేదు మూడింటికి తెలివి నీళ్లు తాగలేదు ఇంకా అప్పటి నుంచి దాహం తాగలేదు సర్జరీ అన్నారు ఇదన్నారు అదన్నారు మధ్యాహ్నం మూడయింది తెలివి వచ్చింది ఎనస్థిషియా మంచినీళ్ళు కావాలండి అడిగాను అంటే డాక్టర్ గారు అన్నారు అప్పుడే ఇవ్వరండి కంగారు లేదండి కంగారు లేకపోవడం ఏంటండి ప్రాణం పోతుంది అంటే నో ఆయన ఐదింటికి ఆయనకి ఆ స్వామీజీ కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి మిట్టారు అప్పుడు తాగా ఆ నీళ్లు నిలబడ్డాయి లేకపోతే వామిట్ అయిపోతాయి ఆ ఎనస్థిషియా ఎఫెక్ట్ ఆ తర్వాత నాకు అనిపించింది నేను ఉండగలను మంచి నీళ్ళు లేకుండా ఇరవై నాలుగు పన్నెండు గంటలు ఏమిటి పన్నెండు గంటలు ఇరవై గంటలు ఉన్నాను ఉండగలను కానీ ముందు నేను అలా అనుకోలేదు ఆ శక్తి ఉంది మీరు లేదని నీరు దాడిపోతే ఉండదు ఉంది అంటే ఉంది అంతే జితాత్మన సుఖ దుఃఖాలను అనుభవించే శక్తి లేదంటే నేను చాలా కష్టాలు పడిపోయాను ఇంకా మా మనస్సుకి శక్తి లేదు అలా అనుకుండగానే ఓ కష్టాన్ని అనుభవిస్తున్నారా లేదా మీరు మనస్సు కూడా శక్తి ఉంది మీరు యూ షుడ్ నాట్ గివ్ అప్ డిఫీట్ నో డిఫీట్ ఓటమిని అంగీకరించవద్దు నేను ఎంతటి సామర్థ్యమైనా నాకున్నది నేను ఎంతటి కష్టాన్నైనా సహించగలను శరీరం కానీ మనస్సు కానీ అంటే దాని అర్థం కష్టాన్ని కొని తెచ్చుకోమని నా అభిప్రాయం కాదు కాబట్టి దేహానికి ఉండే ప్రతికూలాన్ని మనస్సుకుండే అనుకూల ప్రతికూల పరిస్థితులందు సమత్వాన్ని అభ్యాసం చేయటము ఇది అసంభవము కాదు సంభవమే సంభవం మాత్రమే కాదు అభీష్టము కూడా ఇట్ వెరీ డిజైరబుల్ చాలా మంచిది ఆ విధంగా శీతోష్ణ సుఖ దుఃఖములందు దేహేంద్రియములను మనస్సును జయించుట ఇది మొదటి లక్షణం ఇది యోగంలో మొదటి లక్షణం ఇప్పుడు భాష్యం చూద్దాం జితాత్మన ఇది జితాత్మన కార్యకరణ సంఘాత ఆత్మా జితో సహా జితాత్మా ఆత్మ అంటే ఇక్కడ దేహము ఇంద్రియములు కార్య అంటే దేహం కరణ అంటే ఇంద్రియములు సంఘాత అంటే గ్రూప్ దేహము ఇంద్రియములు మనస్సు కలిసి ఉంటాయి ఈ దేహ ఇంద్రియ మనస్సులను ఎవడు జయించినాడు వాడు జితాత్మ అంటే వాటి వాటిని వశంలో పెట్టుకున్న వలెను క్య జితాత్మన సో ఇందా నేను కాళిదాస్ వాక్యం చెప్పాను కస్యైకాంతం సుఖముపనతం దుఃఖం ఏకాంతతోవా సో నీచై గచ్చుపరిచ దశ చక్రనేమి క్రమేణ అంటే ఈ చక్రం ఏమి అని ఈ వీల్ ఉంటుంది చూడండి ఈ పిల్లలందరూ కూర్చుని తిప్పేటువంటి వీల్ చక్రం ఆ చక్రంలో బుట్టలో బ్యాస్కెట్స్ ఏమో కడతారో ఆ బుట్టలో కూర్చుంటారో ఆ చక్రాన్ని వాడు తిప్పుతూ ఉంటాడు తిప్పుతూ ఉంటే ఏమవుతుంది ఒకసారి మనం పైకి వెళ్తాం ఆ బుట్టలో మీరు కూర్చున్నారనుకోండి పైకి వెళ్తారు పైకి వెళ్ళి కిందకు పెడుతున్నారు మళ్ళీ కిందకు వచ్చేస్తారు మళ్ళీ పైకి వెళ్తారు కిందకు వెళ్తారు ఘటీ యంత్రము అంటారు తోడే యంత్రం ఆ బకెట్ నీళ్ళలోకి వెళ్లేప్పుడు ఖాళీగా వెళ్తుంది నీళ్ల నుంచి పైకి వచ్చేప్పుడు నిండుగా వస్తుంది నిండుగా వచ్చి మళ్ళీ ఖాళీ అయిపోతుంది ఖాళీగా వచ్చి మళ్లీ నిండిపోతూ ఉంటుంది అలాగే ఒకప్పుడు సుఖం ఇంకోప్పుడు దుఃఖం మళ్ళీ సుఖం మళ్ళీ దుఃఖం ఈ విధంగా సుఖ దుఃఖముల యొక్క ప్రవాహంలో ప్రతివాడి జీవితము నడుస్తూ ఉంటుంది చక్కెరనేమి క్రమేణ కాబట్టి సుఖ దుఃఖములు అలా వచ్చిపోతూ ఉంటాయి వాటిని మనము సమత్వ బుద్ధితో మనము వాటిని స్వీకరించవలము తర్వాత జాగ్రత్తగా పరిశీలిస్తే సుఖంలో దుఃఖం ఉంటుంది దుఃఖంలో సుఖం ఉంటుంది ఇప్పుడు జ్వరం వచ్చింది జ్వరం మంచిదా చెడ్డదా జ్వరం అంతా మంచిదే కాదు ఎందుకంటే జ్వరం వచ్చింది అంటే రోగంలో దేహంలో ఒక ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఏదో ప్రవేశించింది అని దానికి మందు వేసుకోవాలి అని అర్థం జ్వరం రాలేదనుకోండి అప్పుడు బ్యాక్టీరియా ప్రవేశించిందని తెలియనే తెలియదు తెలియకపోతే మీరు అలా వదిలేస్తారు ఆ బ్యాక్టీరియా శరీరంలో బాగా పెరిగి పెరిగి పెరిగి మనిషి తెచ్చిపోతాడు కాబట్టి మనిషి నాలుగు కాలాల పాటు జీవించాలి అంటే వాడికి జ్వరం రావాలి కాబట్టి జ్వరం రావడం సుఖమా దుఃఖమా సుఖమా సో ఈ విధంగా జ్వరం వచ్చిందంటే వెల్కమ్ ఇట్ సో ఈ విధంగా జ్వరం నాకు అని బెంగ పెట్టుకోవడం కంటే ఆ మంచిది జరిగింది నడువు వాల్సి పడుకోవచ్చు విశ్రాంతి తీసుకోవచ్చు మందు వేసుకొని అలా పడుకుంటూ అది ఒక గొప్ప అవకాశం ఎలా వచ్చిందంటే దేవుడు ఆశీర్వచనం చేశాడు అరే సంసారంలో మరీ ఎక్కువగా పరిభ్రమిస్తున్నారా కొంతకాలం సంసారం నుంచి వెడిగా ఉండి విశ్రాంతిగా ఉండే ఆశీర్వచనం కాబట్టి ప్రతి సుఖంలోనూ దుఃఖం దాగి ఉంటుంది ప్రతి దుఃఖంలోనూ సుఖం దాగి ఉంటుంది పెళ్లికి హనీమూన్ కు అది సుఖమా దుఃఖం చెప్పడం కష్టం వాడు సుఖం వెళ్తున్నాడు కానీ మనకు తెలుసు నో బెటర్ దాట్ అనుభవాన్ని మనం చూసాం కాబట్టి సో ఈ సుఖ దుఃఖాల ఎడల ఒక ఖచ్చితమైన భావజాలము ఉండకూడదు అందులో సోషల్ కండిషనింగ్ ఉంటుంది ఫ్యామిలీ కండిషనింగ్ ఉంటుంది కల్చరల్ కండిషనింగ్ రిలీజియస్ కండిషనింగ్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఉండి ఇగో ఇది సుఖము ఇది దుఃఖము ఇది మంచి ఇది చెడు అని అలాగే శిలాశాసనాల్లాగా రాసిపెట్టుకుంటారు అలా ఎంతవరకు అయితే మీరు శిలాశాసనమంత బలంగా రాసి పెట్టుకున్నారో అప్పుడు అప్పుడంతవరకు కూడా మీరు ఆ సుఖ దుఃఖాల ప్రవాహంలో గెలగల్లాడమే తప్ప వాటిని జయించడం సంభవం కాదు అలాగే శిలాశాసనంగా రాసి పెట్టుకోకూడదు ఆ భావజాలం అంత తప్పు ఫ్యామిలీ కండిషనింగ్ అంత తప్పు సోషల్ కండిషనింగ్ ఈజ్ ఆల్ రాంగ్ రిలీజియస్ అండ్ కల్చరల్ కండిషనింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ రాంగ్ ఇన్ మెనీ కేసెస్ సో మంగళవారం చెడ్డది సోమవారం మంచిది వడ్ యూ మీన్ బై దాట్ ఏమంటే మంగళవారం వచ్చింది తెలవారు లేచి ధ్యానం చేసుకుంటే మీకేం మంగళవారం వచ్చి కొడుకుందా మీదపడి ఎందుకు చెడ్డది సోమవారం పొద్దున్న ధ్యానం కుదరలేదు అనుకోండి ఆదివారం నాడు సినిమాకి వెళ్ళారు సోమవారం ధ్యానం ఎక్కారు అది మంచిదా చెడ్డదా కాబట్టి ఇటువంటి అర్థం లేని సూపర్ స్టిషన్స్లో పడి కూర్చుని ఈ సుఖ దుఃఖాల్ని మరింత పెంచుకుంటాడు మానవుడు అలా పెంచుకోకూడదు ఎక్కడికక్కడికి క్లియర్ చేసి ఇష్టం ఉండాలి పిల్లి వచ్చింది అనుకోండి ఒక ఆయన అడిగారు పిల్లి కుడి నుంచి మనం ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్తుంటే కుడి నుంచి ఎడమవైపుకి పిల్లి వెళ్లాలా లేకపోతే ఎడవ వైపు నుంచి కుడికి వెళ్ళాలా అని అడిగారు అంటే ఆయన చెప్పారు మేధపడి కరావంతసేపు అది కుడి నుంచి ఎడముకి వెళ్ళినా పర్లేదు ఎడమ నుంచి కుడికి వెళ్ళినా పర్లేదు అదేటండి ప్రయాణానికి వెళ్తుంటే పిల్లి యొక్క పిల్లులు ఏవో ఉంటాయి పాపం వీటి నుంచి ఒకటి నుంచి ఇటు తిరుగుతూ ఉంటాయి మన కాబట్టిలాగంటే ఇది సుఖం అది అసుఖం ఇది దుఃఖం ఇది శుభం ఇది అశుభం అనే ఈ కండిషనింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి బయటపడుకోవాలి నాట్ కమ్అవుట్ ఆఫ్ ఆల్ దీస్ కండిషనింగ్స్ అప్పుడు మీకు ఈ సుఖ దుఃఖముల నిర్వచన వ్యవస్థ ఏదైతే ఉందో అది సడలుతుంది అది సడలాలి మనం ప్రతిదానికి శుభం అన్నం అలవాటు చేసుకోవాలి కానీ నవ్వడం అలవాటు చేసుకోవాలి కానీ అస్తమనం అలా చేయకుండా శుభ అది కొంత సోషల్ కంటే పరిస్థితికి తగ్గట్టుగా నేను ఒకసారి ఎవరో ఏదో వార్త చెప్పారు నేను రమ్మును శుభం భూయాత్ అనబోయి నాలుగు ఖర్చుకుని వెనక్కు బ్యాక్ అయ్యో పాపం అన్నాను శుభం భూయాత్ అన్నానికి బదులు అయ్యో పాపం అన్నారు సో కాబట్టి సో నాది ఎంఫోసిస్ ఏమిటంటే సుఖదుఖములు అనేవి మీ మనస్సులో ఉన్నాయి మీ మనస్సులో మీరు పెట్టుకున్నటువంటి భావాలు తప్ప యథార్థంగా సుఖదుఖములు ఈ సృష్టిలో లేవు కాబట్టి మీ మనస్సులో నెలకొని ఉన్న భావజాలమే సుఖ దుఃఖాలను సృష్టిస్తున్నప్పుడు మీరు ఆ భావజాలాన్ని రీఆర్గనైజ్ చేసేసుకుని సుఖదుఖముల యొక్క పంజా నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు జితాత్మన ప్రశాంతస్య మీకు ఇంకో సుఖ దుఃఖాల నిర్వచనం ఇంకోటి చెప్తా చూడండి నేను ఒక దాని కోసం ఎదురు చూస్తున్నా ఒక రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా అంటే దాని అర్థం ఏంటో తెలుసిన నేను సుఖ దుఃఖములకి వలనరుబుల్గా ఉన్నాను వచ్చి సుఖమైనా మీద పడిపోతుందా లేకపోతే దుఃఖమైనా మీద పడిపోతుంది అంతే ఇప్పుడు ఇండియా శ్రీలంక మ్యాచ్లో ఇండియా నెగ్గడం సుఖము ఇండియా ఓడిపోవడం దుఃఖము మీరు అనుకున్నారనుకోండి నేను సుఖం వచ్చింది ఆరు రోజుల సుఖం వచ్చింది ఎల్లుండి సుఖం వస్తుందో దుఃఖం వస్తుందో తెలీదు యూ హు మెయిట్ దుఃఖం వచ్చేస్తుంది ఓసారి ఆ దుఃఖం పట్టలేక వీళ్ళందరూ టీవీని పగల కొట్టేశారు అక్కడక్కడ మొన్నడేమో సుఖం పట్టుకోలేక బాణ సంకేతాలు చేతులు కాల్చుకున్నారు ఆ తర్వాత కాబట్టి వీడి నెగ్గినా సుఖం కాదు దుఃఖం కాదు వాడు నెగ్గినా సుఖం కాదు దుఃఖం కాదు ఏదో వినోదం కోసం ఏదో ఆడుతూ ఉంటారు దాంట్లో సుఖ దుఃఖాలు ఏమి ఉన్నాయండి అని మీరు మైండ్ని క్లియర్ చేసి పెడసారు అనుకోండి మీరు సుఖ దుఃఖాలకు అతీతంగా వెళ్ళిపోయారా లేదా కాబట్టి నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే క్లెషర్ అండ్ పెయిన్ అన్నది కండిషన్డ్ రెస్పాన్సెస్ ఇప్పుడు మనం ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదనుకోండి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా కర్మని మన కర్తవ్యాన్ని మనం అనుష్ఠించటమే కానీ ఫలాభిసంధి ఫలతృష్ణ పెట్టుకోలేదు అనుకోండి అప్పుడు మీకు సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయో తెలియదు సుఖదుఖం అంటే ఏమిటో తెలియకుండా అయిపోతుంది ఆ విధంగా అనేక ఉపాయాలు ఉన్నాయి అంతా కూడా కాగ్నేటివ్ వే అంతా కూడా విజ్ఞానానికి సంబంధించిందే తెలుసుకోవడానికి సంబంధించిందే శ్రవణ మననాలు చేసి మహాత్ముల యొక్క సన్నిధిలో కాలాన్ని క్వాలిటీ టైమును గడిపి ధ్యానం చేసి ఆ విధంగా మనస్సులో ఒక వాల్యూ సిస్టమ్ని క్రియేట్ చేసినట్లయితే మీరు సుఖదుఖాలకు అతీతంగా వెళ్ళిపోతారు ఒకసారి సుఖ దుఃఖాలకు అతీతంగా వెళ్ళిపోయి ఇవ్వ కొంచెం ఇన్కన్వీనియన్సెస్ ఇవి అవి ఉంటాయి మనిషిని మనస్సుని అతలాకుతలం చేసేటువంటి సుఖ దుఃఖాలు ఉంటాయో ఉద్వేగము కలిగించేటువంటి సుఖ దుఃఖాలు ఉంటాయో అవి ఉండవు ఇంక జీవితంలో అప్పుడు మనస్సుకి ఒక మనస్సు మీద ఒక జయాన్ని మీరు పొందిన వారు అవుతారు అది జితాత్మన ఆ విధంగా జయించాల్సి ఉంటుంది అది ఫస్ట్ కండిషన్ రెండవ కండిషన్ ఏమిటంటే ప్రశాంతము ప్రశాంతస్ ఉపశాంత అది మానవ మానయోహ ప్రశాంతస్య ప్రశాంతముగా నుండుత అంటే కామ్ క్వయట్ అని అంటారు ఇంగ్లీష్లో ప్రసన్నముగా నుండుట మామూలుగా నీరుందనుకోండి ఏదైనా జలాశయంలో నీరు కదలిక లేకుండగా బురద లేకుండా ఉండాలి రెండు కండిషన్లు కదలిక పెద్ద పెద్ద తరంగాలు అవి లేకుండా పిల్ల తరంగాలు కూడా లేవనుకోండి మోరర్లెస్ అలాగే గ్లాస్ అలాగ ఒక సమతలముగా ఉన్నది తర్వాత నీరు బురద అనేది లేకుండా స్వచ్ఛంగా ఉంది అటువంటి నీరుని ఏమంటారంటే ప్రసన్నం అని అంటారు ప్రసన్నమైన జలము అని అంటారు ఆ నీటిది అలా అని సో రామాయణంలో శ్లోకం ఉంది సో వాల్ వాల్మీకి మహర్షి భరద్వాజులతో అంటాడు సో భరద్వాజ నిషామయ ఏదో ఉంది రమణీయం ప్రసన్నాంబు అకర్దమమిదం తీర్థం బాలకాండలో వస్తుంది అకర్దమ తీర్థం అంటే వాల్మీకి మహర్షి తమసానంలో స్నానం చేయడానికి వెళ్తాడు అక్కడ రేవు తీర్థం అంటే రేవు దిగి స్నానం చేసే చోటు అది ఒక సరైన చోటు ఉండాలి మరీ లోతు ఉండకూడదు మరీ పల్లము మరీ నీళ్లు మరీ మోకాలు దాకా వచ్చి ఉండకూడదు క్రమంగా లోతు రావాలి అటువంటి తీర్థానికి వెళ్తారు ఏవో నాలుగైదు తీర్థములు తీర్థము అంటే రేవు అని అర్థం సో ఒక తీర్థాన్ని ఎంచుకుని అబ్బా చాలా బాగుంది ఈ తీర్థం అంటాడు ఎందుకని అకర్దమం బురద లేదు రాజమండ్రి గోదావరిలో స్నానం చేయాలంటే అడుగు వేయగానే బురదలోకి వెళ్ళిపోతుంది కాలు అప్పుడు బురద లేని అక్కడ బురద లేదండి అంటే అక్కడికి పోయి స్నానం చేస్తున్నాం అలాగా అకర్దమ తీర్థం భరద్వాజ నిషామయ్య భరద్వాజుడు ఆయన శిష్యుడు ఆయన పక్కన తువ్వాలు పట్టుకుని వస్తున్నాడు భరద్వాజుడు హే భరద్వాజ చూడవయ్య ఈ తీర్థము ఈ రేవు బురద లేకుండా ఎంత బాగున్నాను రమణీయం ప్రసన్నాంబు ఎంత సుందరంగా ఉంది ఈ నీరు ఎంత ప్రశాంతంగా ప్రసన్నంగా ప్రశాంతం అంటే ప్రసన్నంగా అంటే కదలిక లేదు అంటే మోరర్లెస్ స్మూత్గా ఉంది తర్వాత బురద లేదు దానికి దృష్టాంతం ఒకటి మరి వాల్మీకంటే ఉపమాలంకారం ఉంటుంది సన్మనుష్య మనోయథ సజ్జనుని యొక్క మనస్సు ఎలా అయితే ప్రసన్నంగా ఉంటుందో అంటే ఉద్వేగములు అలజటి ఆందోళన ఉండదు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఇలాగంటి కాలుష్యము ఉండదు అటువంటి మనస్సుకి ప్రసన్నమైన మనస్సు అంటారు అలా ఉంది తీర్థము అని తీర్థానికి మనస్సు దృష్టాంతం ఇచ్చారు వాల్మీకి మహర్షి ఆ కథకి తగ్గట్టుగా మనం ఇక్కడ దృష్టాంతం ఎలా ఇస్తాం పవిత్రమైన మనస్సుకి తీర్థాన్ని దృష్టాంతంగా ఇస్తాం అది ప్రసన్న ఈ ప్రసాద అంటే కూడా అదే ప్రసాద సో ప్రసాదము అంటే మనం ఏమనుకుంటామంటే లడ్డూ అనుకుంటాం ఇప్పుడు క్యూకి లడ్డు క్యూ లడ్డూ ప్రసాదం అమ్ముతున్నారు ప్రసాదం అమ్మడం ఏంటండి ఏమి విడ్డూర ప్రసాదం అమ్మడం ప్రసాదం ఇవ్వాలి కొంచెం ఇస్తే సరిపడుతుంది ఉంటే అరడగలను లడ్డూలు ఇవ్వక్కర్లేదు లడ్డూ కూడా అక్కర్లేదు ముక్క ఇస్తే చాలు ప్రసాదం పెద్ద వంట శక్తి దేవాలయమా వంటశాలనా చిన్న ప్రసరంత ప్రసాదం చాలు దాన్ని పెద్ద లడ్డూ చేయటం అది రుచిగా చేయటం దాంట్లో స్వచ్ఛమైన నెయ్యి కాజు బిస్మిస్సు జీడిపప్పు అని పెట్టడం దాని ఖరీదు దాన్నేమో ఆ ఖరీదు పెంచడం దానికి రిజల్యూషన్ అసెంబ్లీలో రిజల్యూషన్ లడ్డూ ఖరీదు పెంచడం ఇదంతా కూడా ఇదంతా భక్తిలో భాగమే నాకెందుకునో ఇదంతా కూడా స్వీట్లు వ్యాపారంలాగా అనిపిస్తోంది కానీ భక్తిలా అనిపించట్లేదు ఆ క్యూలో నిలబడ్డాం నిలబడి మనం ఏం చేసామంటే ముందున్న వాళ్ళని తోసేసి అయితే క్యూని జంప్ చేసి వెళ్ళి బ్లాక్లో లడ్డులు కొనుక్కొచ్చారనుకోండి అది ప్రసాదం అవుతుందా దాన్ని ప్రసాదం అంటారా ప్రసాదం అంటే ఏమిటి శ్రీకృష్ణుడికి ప్రసాదం మీద డెఫినేషన్ ఒకటి ఉండే ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే అని రెండో అధ్యాయ వస్తుంది మీ మనస్సులో ప్రశాంతి ఏదైతే ఉంటుందో అంటే ఉద్వేగము లేకుండగా ప్రసన్నంగా కామ్ క్వాయట్ అంటే అలా జోగిపోతూ మత్తుగా ఉన్నాడని కాదు బాయ్ దాన్ని ప్రసన్నం అంటారు అది డల్నెస్ బ్లాంక్ మైండ్ అంటారు అది కాదు ప్రసన్నం అంటే ప్రసన్నము అంటే మనస్సులో తీవ్రా అధికమైన ఆలోచనలు ఏమీ ఉండవు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అటువంటి మనస్సు ఏ సత్యాన్నైనా చక్కగా తెలుసుకోగలుగుతుంది ఓపెన్ మైండ్ కామ్ క్వాయట్ అండ్ ఓపెన్ మైండ్ అది లేకపోతే మీకు శాస్త్రాధ్యయనం చేయడానికి కూడా అర్హత ఉండదు ఎవళ్ళ మనస్సులో అటువంటి ప్రశాంతి నెలకొని ఉంటుందో వారి మనస్సులో దుఃఖానికి తావులేదు ప్రసాదే సర్వ దుఃఖానం హాని రస్యోపజాయతే పోనీ దుఃఖం పోయింది అంతేనా ఇంకా ఉంది ప్రసన్న చేత సహ ఆశు బుద్ధి పర్యవతిష్టతే సమాధియందులు అంటే ఆ పరమాత్మ సమాహిత ఆ స్వరూపాన్ని సాక్షాత్కరించుకునేటువంటి ఆ సామర్థ్యం ఆ ప్రసన్నమైన మనస్సుకుంటుంది ఎందుకంటే తెర తీసేసేపటికి దేవుడు దర్శనం అయిపోతాడు దేవాలయంలో అది హృదయమే దేవాలయం ఇక్కడ మనస్సులోని కాలుష్యము అనే తెర ఎప్పుడైతే తొలగిపోయిందో హృదయంలో పరమాత్మ సమాహిత ఆయన యొక్క సాక్షాత్కారం అయిపోతుంది కాబట్టి ప్రసన్నమైన మనస్సు ప్రసన్నము అంటే కామ్ క్వయట్ మైండ్ అది ప్రసన్నము అదే ప్రసాదము అక్కడ దేవాలయంలో కూడా ప్రసాదం అనే మాట ఎందుకొచ్చిందంటే అసలు దేవాలయానికి సంబంధించిన వ్యవస్థలో ప్రతి అంశంలోనూ స్పిరిట్ ఉంటుంది లిటరల్గా కాకుండా స్పిరిట్ కూడా ఉంటుంది ఆ ప్రసాదము అనే మాట ఎందుకొచ్చిందంటే మీరు దేవుడికి చక్కగా షోడశోపచార పూజ చేసి భక్తి శ్రద్ధలతోటి ఆ దేవుడికి నైవేద్యం పెట్టి ఆ పెట్టి నైవేద్యం పెట్టినటువంటి దాన్ని ఓపిసరో చేతిలోకి తీసుకుని భక్తి శ్రద్ధలతో వేసుకుంటే అక్కడికి మనం సంకల్పించిన ఈ వ్రతం పూర్తయింది చాలా పవిత్రమైన వ్రతం పూర్తయిన తర్వాత మనస్సు ఎలా ఉంటుంది ప్రసన్నంగా ఉంటుంది అది ప్రసాదం అంటే అంతేకాని బ్లాక్ లో లడ్డూలు కొనుక్కొచ్చి వెళ్ళే వాళ్ళని చెడమడ తిట్టి మనస్సును అల్లకల్లోలం చేసుకుంటే లడ్డూలు మాత్రం పదిహేను లడ్డూలు మాత్రం ఉంటాయి చేతిలో గవర్నమెంట్ రూలు రెండు లడ్డూల కంటే ఎక్కువ ఇవ్వకూడదు గవర్నమెంట్ రూలు రెండు లడ్డూల కంటే ఎక్కువ ఉండకూడదు అలాంటిది వీడు పదిహేను లడ్డూలు పట్టుకెళ్తున్నాడు అంటే రూల్ తోడు రూల్ని భగ్నం చేసేదా లేదా ఆ దాంట్లో మరి వీడి మనస్సుకి ఉద్వేగం ఉంటుందా ప్రసాదం ఉంటుందా ప్రసాదం సంచిలో ఉంది ఉద్వేగం మనస్సులో ఉంది అది ప్రసాదం ఎలా అవుతుంది ఇవన్నీ కూడా వికృతులు విబరేషన్స్ సో ప్రసాదశబ్దానికి అర్థం ఏంటంటే మనస్సు యొక్క ప్రసన్నత ప్రసన్నత అనేది ఎప్పుడు టెస్ట్ ఎప్పుడవుతుందో తెలుసున మానవమానయో ప్రసాదం ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎదుటివాడు మన యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి గుర్తించి వాడు నోరు కూర్చుని ఊరుకుంటే మనకి మళ్ళీ పనికిరాదు వాడు గుర్తించిన దాన్ని బయటకు ప్రకటించాలి ఆయన చాలా గొప్పవారు అని చెప్పాలి చెప్పి ఊరుకుంటే సరిపడదు ఓ మాల తీసుకొచ్చి మెళ్ళ వేయాలి అంతటితో సరిపడదు ఓ పెద్ద కుర్చీలో కూర్చోబెట్టాలి ఆ తర్వాత ఇంకా కూడా ఏవైనా చేస్తే కూడా బాగానే ఉంటుంది ఇంకా ఏవైనా కూడా చేయచ్చు ఇప్పుడు ఈ కుర్చీలు ఉంటాయి చూస్తారా ఎరనాటి కుర్చీలు ఉంటాయి పెద్ద పెద్ద కుర్చీలు వెరకాల అలా ఉంటుంది దాంట్లో కూర్చోవడం అంత ఇబ్బంది అదే కానీ ఇంకోటండి చెప్తా ఎందుకంటే కొంచెం నడువు వాలుద్దామంటే అది నిటారుగా ఉంటుంది నంబర్ వన్ పొన్న నిటారుగా ఉన్నా నడువు పక్కన ఎలా పెట్టచ్చు అంటే దాని మీద వాడు డిజైన్ ఒకటి పెడతాడు అల్యూమినియం సేనా రేకుతో డిజైన్ ఒకటి పెడతాడు ఇలా లత డిజైన్ డిజైన్ గుచ్చుకుంటూ ఉంటుంది ఫోటో తీసేవాడికి మాత్రం బాగుంటుంది మనకి నొప్పి ఆ నొప్పి అయినా ఏమైనా దాన్ని అలా సహిస్తూ కూర్చోవాలి అయితే నాకు వేసిన కుర్చీ కంటే పక్కన ఉన్న కుర్చీలు కొంచెం చిన్న ఉండాలి అదే కండిషన్ ఈ విధంగా మనిషి మానము దానికోసం రూలు చాచుతాడు దానికి ఆపోజిట్ ఉంటుంది అపమానము అపమానము అంటే నేను ఇటువంటి మానాన్ని అపేక్షించాననుకోండి దాంట్లో ఏమైనా వాళ్ళు తగ్గు తక్కువ చేశారనుకోండి అది అపమానం అయిపోతుంది కూర్చీ మామూలు కూర్చీ వేసారనుకోండి అపమానం అయిపోతుంది మామూలు కూర్చీ వేస్తే అవమానం అయిపోతుంది అపమానము ఒకటే మామూలుగా నేను ఏ కుర్చీ అపేక్షించలేదు నాకు నాకు ఆ దృష్ట లేదు అసలు ఏ కుర్చీ వేస్తారు వీళ్ళు అనే లేదు నేను వెళ్ళి ఎక్కడో ఒక కూర్చున్నాం అనుకుంటుంటే ఈ లోపల ఎవరో కూర్చీ వేసి కూర్చోండి వేస్తారు అని కుర్చీలో కూర్చోబెట్టారు అబ్బా ఎంత పుణ్యాత్ములుగా వీళ్ళు అని పెద్ద సమ్మానం అయి అపేక్షను బట్టి ఉంటుంది మానవమానాలు కుర్చి సైజుని బట్టి ఉండవు వీడి మనస్సు యొక్క అపేక్షను బట్టి ఉంటుంది ఈ రకంగా మానవమానములు ఈ అభిమానములు ఎలా ఉంటాయంటే తెలుసునండి చిన్న ఇష్యూలో దెబ్బలాడుకోవడం శత్రుత్వాన్ని నేర్పుకోవడంతో ప్రారంభించి అది వెళ్ళి వెళ్లి వెళ్ళి ఫ్యాక్షన్ ఫైట్స్ మర్డర్స్ దాకా వెళ్ళిపోతుంది మానవమానాల యొక్క ప్రశ్న ప్రస్తావన మానవ మానాలు చాలా డేంజరస్ మనకి మహాభారతంలో దుర్యోధనుడు అనే వేళన్ని ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు ఈ మానవమానాల ప్రసక్తి నుంచే పుట్టుకొచ్చాడు వాడు కాలు జారి పడ్డాడు కాలు జారి పడ్డందుకు కాదు వాడి దుఃఖం కాలు ద్రౌపది నవ్విందని వీడు అనుకున్నాడు ఆమె నవ్వలేదు ద్రౌపది సినిమాలో ద్రౌపది నవ్వింది భారతంలో ద్రౌపది నవ్వలేదు అదే చిత్రం భారతంలో ద్రౌపది నవ్వలేదు సినిమాలో ద్రౌపది నవ్వింది సినిమా అంటే కొంచెం సెన్సేషన్ కావాలి కాబట్టి హా హా అన్న విని అదిగో ఈ ద్రౌపదిని ఏమైనా అవమానం చేస్తే కానీ నేను ఊరుకున్నాను ఎందుకని ఆవిడ అవమానం చేసి నేను వీడు ప్రతిజ్ఞ చేస్తాడు ఆ తర్వాత ఆవిడని అవమానం చేస్తాడు ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామం ఎక్కడికి పోయింది అది మానవమానయోహం కర్ణుడు పాండవులకి శత్రువుగా ఎందుకు తయారేటంటే మానవమానాలు ఇష్యూనాయి అతనికి ద్రౌపది అవమానం చేసినట్టుగా ఫీల్ అవుతాడు ఆ మత్స్య యంత్రం దగ్గర అతనికి పర్మిషన్ ఇవ్వరు తను వెళ్ళబోతాడు వెళ్ళబోతే ద్రౌపది అంటుంది నేను ఆయన్ని పెళ్ళాడిన మత్స్యంత్రం కొట్టినా కూడా నేను పెళ్ళాడని అంటున్నాను అప్పుడు ఎవరో వచ్చి చెప్తారు నువ్వు మత్స్యంత్రం కొట్టినా కూడా నిన్ను పెళ్ళాడదుట మరిక మహాభాగ్యానికి నేను కొట్టడం వెళ్ళిపోతాడ ఆ విధంగా అవమానం జరిగిందని భావిస్తాడు పాండవుల పక్షాన ధర్మం ఉందని తెలిసి కూడా ఈ అవమానం కారణంగా వీళ్ళు దుర్యోధనుడి పక్షాన్ని చేస్తాడు తప్పని తెలుసు అంతటి కర్ణుడు రాంగ్ ట్రాక్లో పడిపోతాడు ఈ అవమానం అనే ఇష్యూ సో ఈ విధంగా ఈ మానవమానాల ప్రసక్తి ఈ పురాణం మీరు విన్నప్పుడు మానవమానాలు మంచిగా కూడా మానవమానాలు ఉండాలి అవమానాన్ని వ్యతిరేకించాలి మానాన్ని అపేక్షించాలనే దృష్టి కూడా కలుగుతుంది అదంతా సరికాదు ఆ కథల్ని మనం లిటరల్గా తీసుకోకూడదు ఇక్కడ పాయింట్ ఏమిటంటే మానవ మానములు రెండింటిలోనూ మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఎలాగండి నాకు అవమానం జరగకూడదు మానము అంటే సమ్మానము జరిగితేరాలి అని ఒక ఫిక్స్డ్ నోషన్ నేను మనస్సులో పెట్టుకుంటే నాకు మానావమానాలలో ప్రశాంతి ఎక్కడి నుంచి వస్తుంది రాదు కాబట్టి మానమైన అవమానమైన రెండింటినీ సమానంగా స్వీకరించగలిగేటువంటి లక్షణాన్ని మనం అలవరుచుకోవాలి వాస్తవానికి ఈ మానవమానాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా మన యొక్క భ్రమ తప్ప వాటిలో యథార్థత ఏమీ లేదు ఈ మానావమానాల ప్రసక్తి చేసి ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాసులో పూర్తి చేస్తాను రాసులో ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతాము ఓసారి శ్లోకం అందాము జితాత్మనః ప్రశాంత పరమాత్మ సమాహి శీతోష్ణసుఖదుఃఖేశు తపమానయో ూర్ణమదూర్ణమి పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవిష్యం శాంతిశాంతిశాంతి హరిభ్యో నమ హరి ఓం తత్సత్